అనుబంధంలో డెబ్బై ఏడవ కీర్తన కటకటా పుణ్య ఘటనా కరవైపోయే కలికాలమా భూసురుల కామినులుబోయల నాయకుల చేసుకుని ఏండ్లై చిచ్చురికిరి ఈసునను నీవలన నెక్కువా కులములెల్లా కాసుకపో కలికాలమా అన్నలును చెల్లిండ్రు నాండ్రు మగలునులైరీ వన్యసెడియతులు ధనవంతులైరీ ఇన్నియును జేసితివి ఇంకనైనా నేకు కన్నీరు రాదుగా కలికాలమా అరుదగూపతి వ్రతలు అభిమానవతులు పలుదొరల కమ్ముడూ వోయితొత్తులైరి చిరకాల సుకృతమున కొంతైన కరుణ మార్పితి విగా కలి కాలమా కోవిదుల మనోదొరల కుల రాణి వాసములు త్రోవలయనేంజలైతుది మీరిరీ ఏ ఇట్లనే ధర్మంబు గావు వట్టి ట్టివిగా కలికాలమా భద్రుల నతులు పలుమారునింద రిపెంబులై దీనులైరీ ఇట్టైన తిరువెంకటేశుదాసులు నిన్ను గట్టవేతురు సుమీ కలికాలమా